హరిదాసుల మహిమ అల్లదివో నరులు ఇదే నమ్ముట గాక పెక్కు తపస్యలు పెద్దలు ఋషులు చుక్కలయున్నారు చూచితిరా ఎక్కడి ముగితీ ఎవరికున్నది ఒక్క సుకునికే యునరిగాక తీరనే అమృతపు దేవతలు ఇందరూ మేరువందున్నారు మెచ్చితిరా ఈ రీతి వైకుంఠము ఎవరికున్నది నారదాదులకే ననిచగాక అందు నీ కాకాతమ సటి బ్రహ్మము పొంది ఎవరైనా బొడగంటిరా విందువలనే శ్రీవేంకటేశ్వరుని చెంది పరమ్మలు చేకుంటిరా కీర్తన నాలుగు వందల హరిదాసుల మహిమ అల్లదివో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 నీ కాకాతమ సటి బ్రహ్మము పొంది ఎవ్వరైన పొడగంటిరా విందువలనే శ్రీవేంకటేశ్వరుని చెంది పరమ్మలు చేకొంటిరా